జీవునికి ఇటు బుద్ధి చెప్పవయ్యా హరి నీవు పోరాదు మాకు గల అంతర్యామివి పైపై నెదురుకట్ల పంచదార ఉండగానూ చేపట్టి అడిగి తెచ్చి చేదు తిన్నట్లు కూపలైన చేతిలోనే పుణ్యములు ఉండగాను పాపములు చవి ఎంట జీవుడు ఇంటిలోనే నవరత్నాలెన్ని అయినా ఉండగాను కంటగించి గాజు పూస కట్టుకున్నట్లు వెంటనే హరినామాలు వేవేలై ఉండగా జంటనితర మంత్రాలు జపించి జీవుడు చేసి కొన్న ఇల్లాలు చేరువనే ఉండగాను వేసరక వెలయాలి వెతకినట్లు మేసుల శ్రీ వెంకటేశ మీదాస్యమే ఉండగా వాసి పరుల గొలువనే వడిగోరీ జీవుడు